నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ అందరికీ పరిచితులైన చాగంటి కోటేశ్వరరావు గారు ఈ శతాబ్దపు విశిష్ట వ్యక్తుల్లో ప్రముఖులు భారతీయ సంస్కృతికి వైదిక విజ్ఞానానికి వన్నెతిస్తున్న విద్వాంసులు వైదిక సాహిత్యం రామాయణ భారత భాగవతాలు వ్యక్తిత్వ వికాసానికి పురుషార్థ సాధనకు ఎలా ఉపయోగపడతాయో విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పే విజ్ఞాని ధేశాలి తన ప్రసంగాల్లో తెలుగు సాహిత్యం ఆచార వ్యవహారాలు తెలుగు పద్య వైభవం సమకాలీన సామాజిక అంశాలను మేళవించి వివరించటం వల్ల ఆయనకు ప్రపంచ తెలుగు శ్రోతల హృదయాల్లో విశిష్ట గౌరవాన్ని ప్రత్యేక అభిమానాన్ని సాధించిపెట్టాయి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 ఆయన చేసే రచనల్ని వినిపించటమే నా జిజ్ఞాస పురుషార్థం విద్య విలువలు శీర్షికన శ్రీ చాగంటి రచన ప్రతిదానికి సారీ సారీ సారీ అనకండి మన నిత్య జీవితంలో ఆచరణ కోసం ఈ మంచి విషయాన్ని శ్రవణం చేద్దాం విద్య విలువలు ప్రతిదానికి సారీ సారీ సారీ అనకండి వ్యక్తిత్వ వికసనం అన్న అంశంలోని రెండవదైన మెంటల్లీ అలర్ట్ని గురించి అంటే స్పష్టత లేదా అప్రమత్తత గురించి ప్రస్తావించుకుంటున్నాం పుస్తకం చదువుతుంటారు అది ఎదురుగుండా పెట్టుకుంటారు గంట గడుస్తుంది కన్ను పుస్తకానికి చూస్తూనే ఉంటుంది కానీ ఆలోచన మాత్రం దేని మీద ఉంటుంది లెక్కకు మాత్రం గంటసేపు చదివినట్లు కానీ లోపలికి వెళ్ళింది మాత్రం ఏమీ లేదు ఇది స్పష్టత లేకపోవటం అంటే చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా దాని మీదే దృష్టి కేంద్రీకరించి ఒక తపస్సుగా చేయటం అలవాటు చేసుకుంటే మీకు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా స్పష్టమైన ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ఈ స్పష్టత ఎక్కడిదాకా వెళ్ళాలంటే నేనొక తప్పు చేశాననుకోండి నిర్భయంగా అయ్యా ఈవేళ ఈ తప్పు చేశాను నన్ను క్షమించండి అని నేను చెప్పగలగాలి అది వ్యక్తిత్వం అంటే అంతేగాని దాన్ని కప్పిపించుకునే ప్రయత్నం చేయకూడదు అయితే పొద్దమానం క్షమాపణ చెప్పకూడదు ప్రతిదానికి సారీ సారీ సారీ అని అనకండి ఎన్నిసార్లు జీవితంలో సారీ చెబితే మీరు అన్నిసార్లు చేయకూడని పనిచేస్తున్నారని గుర్తు జీవితంలో నన్ను క్షమించండి అన్నమాట వాడవలసిన అవసరం ఎన్ని తక్కువసార్లు వస్తుందో అన్నిసార్లు మీరు పొందికగా స్పష్టంగా బతికారని గుర్తుంచుకోవాలి ఎన్ని ఎక్కువ సార్లు క్షమాపణ చెప్పారో సార్లు మీకు స్పష్టత లోపించిందని అనుకోవాలి పది మందిలో నిలబడగలిగిన స్థితి పొందండి ఆ స్థితిని పొందితే మీ వ్యక్తిత్వం వికసనం పొందినట్లు అలా పొందిన వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు ఒక గుడిలోకి వెళితే ఆయనలా వెళ్ళాలి ఒక పాఠం చెబితే ఆయనలా చెప్పాలి ఒక విషయం వింటే ఆయనలా వినాలి కుటుంబంతో గడపటం అంటే ఆయనలా గడపాలి పిల్లల్ని వృద్ధులోకి తీసుకురావటం అంటే ఆయనలా తీసుకురావాలి ఒక్కొక్క చోట తల అంటే ఆయనలా వంచాలి జీవితంలో ఈ స్పష్టత లేదనుకోండి ప్రతి విషయం అయోమయం అవుతుంది అటువంటి వ్యక్తి చేస్తున్న దానితో పాటు చేయకూడని పని ఒకటి చేస్తాడు దానితో చేయవలసిన పనిని ఇక చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒక యాక్సిడెంట్ చేశారనుకోండి ఇక మళ్ళీ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకే చాలా అవసరమైనవి డూస్ అండ్ డోంట్స్ అంటే చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకొని ఆచరిస్తూ ఉండటం ద్వారా మనసుకు బాగా తర్ఫీది ఇవ్వండి ఏదైనా మాట్లాడవలసి వస్తే పది మాటలు అటేసి ఇటేసి నానుస్తూ వెనుకవి ముందుకు ముందు వెనుకకు కాకుండా స్పష్టంగా చెప్పటాన్ని అలవాటు చేసుకోండి ఇక మూడవది ఇంటలెక్చువల్లీ షార్ప్ అంటే తెలివిలో అవగాహనలో సునిశ్చిత ప్రజ్ఞ అని ఒక పని చేస్తున్నాడు అనుకోండి ఆ పని అలాగే ఎందుకు చేయాలి అని అడిగితే నాకు అలా అనిపించింది కాబట్టి చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా అలా చేస్తే బాగుంటుంది అనటానికి ఆయన దానిని గురించి కొంత ఆలోచన చేస్తాడు అలాగే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా విషయం చెప్పటానికి వచ్చినప్పుడు మీరు సావధానంగా వినాలి అతనికి చెప్పే అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడుకుంటూ పోతే అవతలవాడు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పకుండానే వెళ్ళిపోతాడు ఇది ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఇటువంటి వైఖరి మీకు శోభనివ్వకపోగా మీకు నష్టం కలిగజేసే ప్రమాదం ఉంది అలాగే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు దానికి ఒక ప్రమాణం ఉండాలి ఒక ఆధారం ఉండాలి కొంతమంది పెద్దల మాట్లాడుతుంటే మాట్లాడేది ఐదు నిమిషాలే అయినా అది జీవితాన్ని దిద్దేస్తుంది ఒక ఉన్నతమైన బాట వైపు నడిపిస్తుంది కలాం గారి జీవితం ఇలాగే ఒక మాట చేత తీర్చిదిద్దబడింది ఒకప్పుడు ఆయన ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వేరొక ఉద్యోగం వచ్చింది నిరాశా నిస్పృహలతో ఆయన ఋషికేసి వెళ్ళారు అక్కడ ఒక స్వామీజీ ఆయన వంక చూసి ఎందుకలా దిగులుగా ఉన్నావు ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగారు కలాంగారు ఆయనకు జవాబుగా నా పేరు అబ్దుల్ కలాం ఫలానా ఫలానా చదువుకున్నా పలానా ఉద్యోగం సంపాదించాలనుకున్నాను కానీ మరో ఉద్యోగం వచ్చింది అని వివరంగా చెప్పారు ఆ స్వామీజీ చిరునవ్వు నవ్వి భవిష్యత్తులో నువ్వేం చేయాలో దేవుడు ముందే నిర్ణయించేసేసాడు దేవుని ఆదేశాన్ని పాటించకుండా దేనికోసమో ఎందుకు వెంపల్లాడటం అన్నారు అంతే ఆయన నాకేది ఇచ్చారో దానితోనే దానిలోనే మనస్సును లగ్నం చేస్తాను అని స్పష్టత తెచ్చుకొని దాని నిలబడ్డారు తరువాత భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి భరతమాత ముద్దుబిడ్డయ్యారు అంతటి స్థాయికి ఆయన ఎలా చేసే పనిలో సునిశ్చిత ప్రజ్ఞతో మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు లేదా మీ మనసు చిక్కు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మీరేం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ ప్రజ్ఞ మిమ్మల్ని రక్షిస్తుంది అలా ఈ ప్రజ్ఞ మీకు అక్కరకు రావాలంటే మీరు దానికి సంబంధించి తగిన పరిజ్ఞానం మీ వద్ద ఉండాలి అది మీకు సమయానికి జ్ఞాపకం రావాలంటే మీ జ్ఞాపక చురుగ్గా ఉండాలి మెదడుకు ఒక లక్షణం ఉంటుంది కొత్త సమాచారం అందగానే పాతదాన్ని మరుగున పడేస్తుంటుంది మీరు చేయవలసిందల్లా మీకు పనికి వస్తుందనుకున్న సమాచారం మరుగున పడకుండా ఉండాలని ఉండాలంటే వాటిని నిత్యం మననం చేసుకుంటూ పోతే అవి మెదడులో శాశ్వతంగా ఉండిపోతాయి రోజుకు ఓ పావుగంట అరగంట మీరు అలా మననం చేస్తూ మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి పదలపరుచుకోవాలి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యా విలువలు శీర్షికన ప్రతిదానికి సారీ సారీ సారీ అనకండి అన్న విషయాన్ని మన నిత్య జీవితంలో ఆచరణ కోసం శ్రవణం చేద్దాం నమస్కారం